్రహ్మాం శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రం కణేభిష్ణుయామదేవాద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తువాసూమదేవదాయు స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేగా స్వస్తి నస్తాక్షో అరిష్టనేో బృహస్పతి ఓ శాంతిశాంతిశాంతి అస్పర్శయోగో వై నామా భయే శిగి అభయభయర్శిన ఇదే చెప్పాలండి ఇంతకు ముందు ఇది అయిపోయింది కదా ఇక్కడ ఆనందగిరి చక్కటి టేక్ చక్కటి అవతారికి ఇచ్చాడు ఏమనంటే ఆత్మరూపుడుగా పరమేశ్వరుడు మన హృదయంలోనే ఉండి ఉన్నప్పుడు మనం మన స్వరూపము పూర్ణ ఆత్మయే అని తెలుసుకుని ఆ జీవభావం నుంచి ఎప్పుడైతే విముక్తిని చెందుతామో అప్పుడే జీవన్ముక్తుడైపోతాడు మనిషి ఇంత స్పష్టంగా వేదాంతంలో ఉపనిషత్తులలో ఆ గౌడపాదు మొదలైన ఆచార్యులు చెప్తుంటే లోకంలో సాధకులైన వారు కూడా దీని ఎడల ఎందుకని ఆదరము చూపుట్టలేదు దానికి ఇది సమాధానం ఈ శ్లోకం అవతారిక ఎందుకంటే అద్వైత దర్శనము పరమార్థంగా ఆత్మను బ్రహ్మగా మనకి తెలుపులు చేసి జీవన్ముక్తిని కలిగిస్తుంటే కిమితి నా సర్వై ఆద్రీయతే లోకంలో అందరూ కూడా ఎందుకు ఆదరించుటలేదు దీన్ని ఇప్పుడు లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు లౌకికులు వాళ్ళకి అసలు ఇటువంటివి ఏమీ పట్టవు వాళ్ళకి వీటి జోలికి రాదు కేవల లౌకిక వ్యవహారాల్లో ఉంటారు వాళ్ళు దేన్ని ఆదరించరు దీన్ని ఆదరించరు కర్మని ఆదరించరు ఉపాసనని కూడా ఆదరించరు లౌకిక వ్యవహారాల నుంచి కొద్దో గొప్ప బయటకు వచ్చి ఆత్మస్ అధ్యాత్మ జ్ఞానము ఈశ్వరుడు దేవుడు దేవము అంటూ అలాగంటి మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఏవో పిచ్చి పిచ్చి వాటి వెంట పడతారు తప్ప దేని పూర్ణత్వం లేదో ఏది మనల్ని పరాధీనులుగానే నిలబెడుతుందో దాని వెనకాల పడతారు తప్ప పూర్ణ ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయనే చేయరు ఎందువల్ల అనే ఒక శంక కలగటం సహజం దీని మీద సమాధానం ఏమని చెప్తున్నారంటే బహిర్ముఖులైన వాళ్ళు సాధకులే అయినప్పటికీ ఎవరైతే బహిర్ముఖులై ఉంటారో వాళ్ళు కర్మనిష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఈ ఆత్మస్వరూపము అందుబాటులోకి రాదు అని సమాధానం చెప్తున్నారు అని ఆనందగిరి ఆ విధంగా దాన్ని హ్యాండిల్ చేసాడు ఆయన ఆయన ఏమంటాడంటే బహిర్ముఖులు కర్మనిష్ఠులు వీళ్ళిద్దరు బహిర్ముఖులంటే కేవల లౌకికులు కర్మనిష్ఠులంటే ఏదో ఒక రిచువల్ ద్వారా మనం పూర్ణత్వాన్ని సాధిద్దాము అని ఆలోచించేవారు నకృత కృతేన కృతేన అంటే కర్మణ అకృత మోక్ష నా అని వేదమే చెప్తుంది కర్మ చేత మోక్షం లేదు అని వేదమే చెప్తుంది అయినా కూడా ఇప్పుడు ఎకనామిక్స్ పుస్తకం చదివితే మీరు ఎకనామిక్స్ పుస్తకం చదివితే దాంట్లో ఏమైనా డబ్బు సంపాదించడానికి ఉపాయాలన్నీ ఉన్నాయి కానీ యథార్థమైన హ్యాపీనెస్ డబ్బు నుంచి రాదు అని కూడా రాస్తారు ఆ పుస్తకంలోనే రాస్తారు ఎకనామిక్స్ పుస్తకంలోనే రాస్తారు అక్కడ ఎక్కడో ఉంటుంది లా ఆఫ్ డిమినిషింగ్ ప్రపోర్షన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అది ఎకనామిక్స్ పుస్తకంలోనే ఉంటుంది అది మళ్ళీ దానికోసం వేదాంతం దాకా రానక్కర్లా మొదటి రోజు మొదటిసారి ఈ వస్తువు వల్ల మీకు కలిగే సుఖానుభవము రెండో రోజు రెండోసారి కలగదు అది ఎలా తగ్గిపోతుంది అని వాడే సో అయినా మనిషి తెలుసుకోలేకపోతారు అయినా డబ్బు వెంటే పడతారు మనుషులు అలాగే ఇక్కడ కర్మకాండంలోనే రాస్తారు బాబు ఈ కర్మ ఆరంభంలో మీరు చేసుకుంటే చేసుకోండి అంతేగాని ఇది అల్టిమేట్గా మీకు ఇది మోక్షాన్ని ఇవ్వదు అని రాస్తారు అక్కడ నా కర్మణ మోక్ష అని స్పష్టంగా రాస్తారు అయినా విధాలు దాని జోలికి వెళ్ళనే వెళ్ళాడు కర్మనిష్ఠుడుగానే ఉంటాడు సో బహిర్ముఖులు ఈ స్వరూపాన్ని తెలుసుకోలేరు అని చెప్పడం కోసం ఈ శ్లోకం వచ్చింది దీని మీద భాష్యకారులు ఏమంటారు చూడండి యజ్జపి ఇదమి పరమాధతం తిస్ కచిన్ముహ్య ఏం లేదు అది అవతారిక పరమాధతం అంతే కొంచెం ఉంది కొంచెం లేదు పర్వాలేదు శర్మగారు వెల్కమ్ బాగున్నారా మీ హృషికేశ ప్రయాణం అది బాగా సాగిందా అయితే ఓకే సో ఈ పరమార్థతత్వము ఈ ఉన్నది అంటే పరమ పరమసత్యం ఏదైతే అది బాహ్యమునందేమీ లేదో తన స్వరూపంలోనే అంతర్భాగమై ఉన్నది దాన్ని తెలుసుకుని మనిషి ముక్తుడు కావలసి ఉంది అది ఇలా ఉండగా కూడా తస్మిన్ కేచిన్ ముహ్యంతి ఇక్కడ ఉన్నదాన్ని బట్టి చెప్తున్నాను దాని విషయంలో అనేక మంది మోహాన్ని పొందుతూ ఉంటారు అలా మోహాన్ని పొందటానికి కారణమేమి అని ఇచ్చాహ దాని సమాధానం చెప్తున్నాను ఇది యోగము ఈ యోగాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి దీనికి అస్పర్శ యోగము అని యోగము అంటే ఈశ్వరుణ్ణి చేరుకునే సాధనము ఇది యోగము ఈ అస్పర్శయోగం అసలు ఆ పదమే చాలా గొప్ప పదం అస్పర్శ యోగం అది మనస్సులో పెట్టుకుని మనస్సుకు తెచ్చుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అది ఒక మహామంత్రం కింద దాన్ని మనం ఆస్వాదించటం అభ్యాసం చేయాలి అస్పర్శ అంటే స్పర్శ ఉండదు టచ్ మీ నాట్ యోగా టచ్ మీ నాట్ యోగా టచ్ మీ మొక్క ఏదో ఉంది చూడండి సో అలా టచ్ చేస్తే ముడిచుకుపోతుంది అంతే అలా మనం ముడిచుకోవాలని అభిప్రాయం కాదు ఆ మొక్కకేం సంబంధం లేదు ఇది ఇది అస్పర్శయోగ స్పర్శ అనేది లేకుండా ఉండాలి దేనితోటి స్పర్శ లేకుండా ఉండాలి ఇక్కడ అనుభూతి స్వరూపాచార్య కొంచెం బాగా వ్యాఖ్యానం చేశారు వర్ణ స్పర్శ వర్ణ ధర్మంతో స్పర్శ లేకుండా ఉండాలి సంభవం ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ ప్రిపేర్ యువర్ సార్ పాసిబుల్ వెరీ పాసిబుల్ బరువు మోయడం తేలిక విడిచిపెట్టేయడం తేలిక విడిచిపెట్టడమే తేలిక కానీ మోసినవాడికి తెలుస్తుంది ఆ సంగతి ఏదీ మోయని వాడికి ఏదీ తెలీదు మోసి దాన్ని విడిచిపెట్టేసి అమ్మా ఎంత తేడా రా అనే అనుభవంలో చూసుకోదగ్గ విషయం వర్ణధర్మము ఆశ్రమ ధర్మము అత్యాశ్రమి అతి వర్ణాశ్రమీ భవేది సూత సంహితలో అక్కడా కూడా వర్ణధర్మము అది ఇంట్రిన్సిక్ కాదు మనిషికి ఒక వర్ణాన్ని ఆరోపిస్తారు ఇప్పుడు మీరు మిలిటరీలో జాయిన్ అయ్యారు అనుకోండి నువ్వు మిలిటరీ వాడివి అని అంటారు ఆధునిక కాలంలో నువ్వు ఫల నా చెందిన వాడివి అని ఆ బెటాలియన్కి ఒక ఇన్సిగ్నియా ఒకటి ఉంటుంది దానికి ఒక హిస్టరీ ఉంటుంది ఆ ఆ బెటాలియన్ యొక్క లక్షణం మనం ఇప్పుడు ఆర్టిలరీ ఉందనుకోండి ఆర్టిలరీ బ్యారెక్స్ ఏవో ఉంటాయి అక్కడ ఒక ఒక సైకలాజికల్గా ఒక అభిప్రాయాన్ని వాళ్ళు వీడి మనసులో పెడతారు నువ్వు ఈ పెట్టాలయానికి చెందినవాడివి ఆర్టిలరీ గన్నును విడిచిపెట్టి ప్రాణం పోయినా సరే గన్ను వదిలిపెట్టడానికి వీలు లేదు అంటూ చెప్తారు ఒక అధ్యారోపణం చేస్తారు అధ్యారోప అధ్యారోపాన్ని బట్టి వాడు ఒక కర్తవ్యాన్ని చేస్తాడు అదేవిధంగా ఈ పిల్లవాడికి వేదం చదువుకున్న కొంపలో పుట్టాడు అనుకోండి వాళ్ళకి తెలుసున్నదల్లా వేదం చదువుకోవడమే ఇంకేమీ ఎరగరు వాళ్ళు తర్వాత ఆ ప జీవనంలో ధనం సంపాదించాలనే దృష్టి ఉండదు ఏదో వేదం చదువుకోవాలి ఈ పుష్పం చదువుకోవాలి ఆ గ్రంథం చదువుకోవాలి దీనివల్ల పురుషార్థం ఉందనే తప్ప డబ్బు పోలేస్తే ఉంటుందని ఎరగరు అందుకోసం భోగాల మీద శ్రద్ధ తక్కువ అటువంటి కొంపలో పుట్టారు అనుకోండి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పదో ఏటో ఎనిమిదో ఏటో తొమ్మిదో ఏటో ఒక యజ్ఞోపవేతం ఒకటి మెడలో పారేస్తారు పారేసి ఇంకా అక్కడి నుంచి వేదం వల్లిస్తూ ఉంటాను వాడు వల్లిస్తూ ఉంటాడు ఎందుకు ఈ యజ్ఞోపవేతం మెడలో వేయడం ఎందుకంటే వేదం వల్లింపజేయడం కోసం ఒక అధ్యారూపం వాడి మీద వేస్తారు ఆధ్యారూపాన్ని పురస్కరించుకుని వాడు వేదం వల్లిస్తాడు సో ఆ విధంగా బిజినెస్ పీపుల్ ఇంట్లో ఉన్నాడు ఏం చేస్తారు బిజినెస్ పీపుల్ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన వాడిని ఎలాగో డిగ్రీ చేపిస్తారు చదువు రాదు వచ్చేస్తే సరే సంతోషం చదువు రాకపోయినా ఏదో కింద మీద పడి వాడి చేత బిఏ పాస్ చేపిస్తారు వాడు బిఏ పాస్ అయితే గొప్ప విషయం ఇట్స్ ఏ గ్రేట్ అకేషన్ ఇన్ ది హోప్ ఆ తర్వాత వాడిని ఎంబీఏకి పంపిస్తారు MBA పాస్ అయ్యాడు అనుకోండి ఎక్కడో ఇంకో కంపెనీలో ఏడాది రెండేళ్ళు ట్రైనింగ్కి పంపిస్తారు చిన్న ఉద్యోగం కింద జాయిన్ అయ్యి ట్రైనింగ్ అవటం ఇవన్నీ అయిన వెంటనే హీ విల్ పీ హీ విల్ కమ్ బ్యాక్ అండ్ టేక్ ఓవర్ ఇప్పుడు అంబానీ గారి ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళే కొడుకులు టేక్ ఓవర్ చేసేసి వాళ్లే నేర్చుకుని వాళ్లే నడిపిస్తున్నారు అలా టేకోవర్ చేసిస్తారు ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు అధ్యారోపణం చేస్తారు ఒక అధ్యారోపం ఇది మనం అధ్యారోపణం చేస్తున్నాము అని తెలియకుండా అధ్యారోపణం చేస్తారు కానీ ఇక్కడ వేదాంతంలో మనం స్పష్టంగా నీ స్వరూపము ఆత్మ నీవు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇత్యాది ఎపలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అతీతమైన స్వరూపము నీవి అని మనం కాబట్టివంటి అధ్యారూపాలని తలకెక్కించుకోకూడదు అస్పర్శంగా ఉండిపోవాలి ఇంకా ఆశ్రమ అంతే ఆశ్రమ అధ్యారూపం చేస్తారు అధ్యారూపాన్ని తలకెక్కించుకోకూడదు నువ్వు సన్యాసివి అంటాను కాషాయం బట్టలు కట్టి నువ్వు ఇది కట్టుకో నువ్వు సన్యాసివి వ్యాటి నుంచి అంటా అనగానే దాని అర్థం ఏంటంటే నేను గృహస్థుని కాను అని కాబట్టి అస్తమానం ఇంటికి వెళ్తూ ఉండటం వాళ్ళతో కలిసి పండగలు పబ్బాలు చేసుకుంటూ ఉండటం డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇస్తూ ఉండటం వాళ్ళు పెట్టినటువంటి భోగాలన్నీ తెచ్చుకుంటాం ఇలాంటివన్నీ చేయొద్దని అభిప్రాయం ఎందుకంటే ఇంకా నువ్వు గృహస్థువి కావు మళ్ళీ అటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయటంలో ఏ అర్థమేముంది ఎప్పుడైతే అసలు మీకు ఆశ్రమాల్లో కొంత కల్తీ రావడానికి కూడా ఇదే కారణం ఎందుకంటే ఏదో అన్నగారి కొడుకునో లేకపోతే తమ్ముడు కొడుకునో లేకపోతే తమ్ముడనో వీళ్ళందరూ వచ్చేసి అక్కడ ఉద్యోగాలు దొరికిన వాళ్ళందరూ దీంట్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు వాడు ఏ చదువు రాలేదనుకోండి అన్నయ్య మాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు ఒకడు అఫ్రికాలో ఉన్నాడు ఒకడు కెనడాలో ఉన్నాడు వీడే చదువు లేకుండా ఉన్నాడు రా అంటే సరే రాని ఆశ్రమం మేనేజర్ని చేసేట ఇలాంటి వేషాలు వేయిపోతాయి దానివల్ల సమాజంలో ఇది ఎదర్ లుక్స్ ఒక అధ్యారూపం మనం నెత్తి మీద వేసుకున్నప్పుడు ఆ అధ్యారూపం యొక్క పర్పస్ మెయింటైన్ చేయాలి కానీ అట్ ది సేమ్ టైం ఆశ్రమం నేను ఆశ్రమం వాణ్ణి అని ఆ రకమైనటువంటి అధ్యా ఆ రకమైన అధ్యాస కూడా ఉండకూడదు కాబట్టి నేను గృహస్థుడను అనే అభిప్రాయం అనే భావన అధ్యాస ఏదిగలదో దాన్ని తొలగించుట కొరకై అహం సన్యాసి అనే అధ్యాస ముల్లుని ముల్లుతో తీసేసి గృహస్థ అనే అధ్యాసని సన్యాసి అనే అధ్యాసతో తీసేసి ఆ తర్వాత ఈ ముళ్ళు కూడా అవతల మళ్ళీ దాన్ని గుచ్చు కూర్చోకూడదు కాబట్టి ఆశ్రమ అపలేషన్స్ వాటికి సంబంధించినటువంటి విధులు నిషేధాలు వీటన్నిటితోటి కూడా అస్పర్శయోగ వర్ణాశ్రమాది ధర్మేణ అస్పర్శ తర్వాత పుణ్య పాపాది నాకీ పుణ్యం నాకీ పాపం అనేది పాపకర్మ ఎన్నడూ చేయరాదు అలాగే పని కట్టుకుని పుణ్యకర్మతో అది చేయకూడదు పుణ్యకర్మలు వద్దు పాపకర్మలు వద్దు అసలు కర్మను మామూలుగా ఒక కర్తగా కర్మను చేస్తే మీకు పుణ్యపాపముల యొక్క సంస్పర్శ ఉంటుంది ఆ సంస్పర్శ ఉండదు ఇట్ ఇట్ వర్క్స్ లైక్ దిస్ మీరు ఈ సంస్పర్శని మీరు సాక్షిగా దర్శించి మీరు త్యాగం చేస్తే ఆత్మనిష్ఠులు అవుతారు మీరు ఆత్మనిష్ఠులైతే అవన్నీ జారిపోతాయి ఇట్ వర్క్స్ బౌత్ వేస్ సో దానికి అస్పర్శయోగము పేరు అంటే దాని అర్థం ఏంటి దేన్ని పట్టుకోకుండా ఉండడం మీరు ఆలోచించండి మీరు ఒక పారిశెల్ పట్టుకున్నారనుకోండి పార్శుల్ కొంత విలువైన పారిశెలు పట్టుకున్నారనుకోండి పట్టుకుంటే మీరు ఆ పార్సెల్ పట్టుకున్నంతసేపు పార్సెల్ కాన్షియస్గా ఉంటారు ఇప్పుడు రైల్లో ప్రయాణం చేసేప్పుడు లేడీస్ ఏం చేస్తారంటే ఆభరణాలు పెట్టుకుని ప్రయాణం చేస్తారు ఆ కిటికీ దగ్గర సీటు చూసి చూస్తూ ఉంటారు వాడు చైన్ స్నాక్ చేస్తారు సో ఓసారి నేను తిరుపతి నుంచి వస్తున్నా రైల్లో నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో కాళహస్త వచ్చింది అందరం ఇలాగే కిటికీలోంచి బయటకు చూస్తున్నాం ఓ అమ్మగారు కూడా కిటికీలోంచి ఇలా చూస్తున్నారు వాళ్ళవడలా వెళ్తే చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు ఆ చైన్ ఇలా లాగితే ఇప్పుడు కొన్ని వచ్చేస్తుంది లాక్కుని వెళ్ళిపోయాడు అయ్యో అయ్యో ఆ చైన్ కారణంగా ఆ ట్రైన్ గంటసేపు అక్కడ కాళహస్తి స్టేషన్లో ఆగిపోయింది అందరి ప్రయాణము వేస్ట్ ఆ చైన్ దొరకడం లేదు పెట్టడం లేదు పోలీసు రిపోర్ట్ పెద్ద గోళ భూమి ఆకాశాలు ఏకవైపోయినట్టుగా పెద్దవాళ్ళు అయ్యయో అయ్యయో అయ్యో ఏయో ఆఖరికి ఎవడో అన్న కూడా అన్నారు కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలమ్మా నీ మూలంగా గంటసేపు ట్రైన్ పాడైంది అని సో ఇదంతా ఎందుకు చెప్పారంటే ఖరీదైనటువంటి ఆభరణం పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళారంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దాట్ అంటే దాంతో అంటే దాన్ని మనం పట్టుకున్నాము అర్థం మానసికంగా పట్టుకున్నట్టు ఫిజికల్గా పట్టుకోవడం ఏముంటుంది అంతా మనస్సులో పట్టుకున్నాం అని అర్థం సబ్ అలాగే పార్షల్ కాన్షియస్ నెక్లెస్ కాన్షియస్ బాడీ కాన్షియస్ ఈగో కాన్షియస్ కొంతమంది ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకోండి భోజనం కాన్షియస్ భోజనం ఏం చేస్తున్నారు పిండి వంటలు ముందు ఫస్ట్ పంక్లో భోజనం ఎప్పుడు వండిస్తారు అంటే దే ఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్ ఇంకో కొంతమంది భోజనం కాన్షియస్ ఉండదు వాళ్ళని వెళ్ళి ఎవడో బతుకులాడి రావాయా బాబు రెండో పంచం మూడో పంచం అవుతుంది రెండు బతికర్చి వెళ్ళి తర్వాత నీకు ఒట్టించి వాళ్ళు ఎవడో దొరకటా నేను వెళ్ళి చేపట్టుకు కూర్చోబెట్టాలి ఏఆర్ నాట్ భోజనం కాన్షియస్ వాళ్ళు మరో కాన్షియస్ ఉంటారు ఇంకేదో ఒక పెళ్లి వారికి సరిగ్గా ఏర్పాట్లన్నీ చేస్తారా లేదా మాకు సరైన మర్యాదలు ఇస్తున్నారా లేదా అలాంటి కాన్షియస్ ఏమో ఉంటాయి సమాదర్ కాన్షియస్ ఎవడి కోల వాడిది ప్రతిఓడు కూడా ఏదో ఒకటి అలా పట్టుకుని ఉంటాడు ఆ పట్టుకోవడం ద్వారానే మనము బంధింపబడతాము ఇక్కడ మనం అస్పర్శయోగము అంటే ఆత్మజ్ఞాని దేన్ని పట్టుకోవడం హీఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్ హీఈస్ కాన్షియస్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పార్సెల్ కాన్షియస్ అంటే అర్థం ఏంటి మిగతావన్నీ గుడ్డు కళ్ళు మూసుకున్నాడు నా కాదు అన్నీ తెలుస్తూ ఉంటాయి బట్ పార్సెల్ కాన్షియస్ అన్నీ తెలియడం వేరు ఇది పార్సల్ తెలియడం వేరు ఈ పార్సల్ ఏంది ఇది మమా అనే అభిమానపూర్వకంగా ఇది పోతే నా జీవితమే పోయినట్టు ఇది ఉంటే నాకు లాభము అనే అభిమానపూర్వకంగా పార్సల్ని పట్టుకుంటాడు పార్సల్ కాన్షియస్ పార్సల్ కాన్షియస్ లేదనుకోండి అంటే జ్ఞాని సో అలాగే పార్సల్ కాన్షియస్ ఇస్ నాట్ ది పాయింట్ ఒక ఎగ్జాంపుల్ కాబట్టి ఆత్మజ్ఞాని బాడీ కాన్షియస్ ఉండడు ఈగో కాన్షియస్ ఉండడు At the అట్ ది He is not నాట్ అన్కాన్షియస్ అన్కాన్షియస్ అనుకోద్దు మీరు హీఈ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్ జ్ఞానం ఎలా ఉంటాడంటే వింగ్స్ రెక్కల బలం మీద రెక్కల మీద నిలిచి ఉండే పక్షి లాంటి వాటి దీనికి ఒక దృష్టాంతం చెప్తారు పక్షి వచ్చి కొమ్మ మీద వాళ్తున్నాయి కొమ్మ మీద వాళ్తే మనకు ఎలా కనపడుతుంది అంటే కాళ్ళ మీద నిలబడినట్టుగా కనపడుతుంది ఆ కాళ్ళు కొమ్మ మీద నిలబడినట్టుగా కనపడుతుంది అంటే ఇప్పుడు కొమ్మ కాళ్ళకి ఆశ్రయము పక్షికి ఆశ్రయము అని అనిపిస్తుంది సపోజ్ ఆ కొమ్మ ఫర్ సమ్ రీజన్ ఆ కొమ్మ విరిగిపోతుంది అనుకోండి పెళ్ళబెళ్ళాను పక్షి కూడా పడిపోతుందా కొమ్మతో పాటు పడిపోదు పక్షి ఎగిరిపోతుంది దీని అర్థమేటండి దీన్ని ఒక ఎనాలజీ చెప్పారు ఏదో ఒక కరోపనిషత్తులు ఉన్నాయి కూడా నదీ తీరాన ఓ చెట్టు ఉంది నది మహాప్రవాహం వరద వేగం ప్రవహిస్తోంది దాంతో తీరాన్ని కోసేస్తోంది ఆ చెట్టు అడుగున మట్టి అంతా కొట్టుకుపోయి వేళ్ళు బయటపడి అలా అలా ఉరిగితూ ఉంది దాని మీద ఓ పక్షి ఉంది ఇప్పుడు పరిస్థితి ఏమిటి ఆ చెట్టు పిల్ల పిల్ల శబ్దం చేస్తూ అలా పడుతో పడబోతుండగానే పక్షి అంటే అర్థమేమిటి ఆ పక్షి ఎప్పుడూ దాని మీద ఆశ్రయించలేదు అది ఎప్పుడూ తన వింగ్స్ మీదనే తన ఆశ్రయాన్ని కలిగి ఉండదు జ్ఞాని ఆ విధంగా ఉంటాడు తప్ప జగత్తులో దేని ఎడల ఆశ్రయభావాన్ని కలిగి ఉండడు ఇది నాకు ఆశ్రయము అనే ఆ సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది సరే అది జ్ఞానికి ప్రపంచంలో ఏ వస్తువు మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ ఉండదు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు బంధువులు పదిహేను రోజులు కలిసి ఉన్నారనుకోండి పదహారు రోజులు వెళ్ళిపోతుంటే ఏడుగులు పెడబొబ్బులు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు రోజులు మనస్సు కూడా సూనా సూనా హోగయా అన్నట్టుగా శూన్యంగా ఉంటుంది మనస్సు మనస్సు శూన్యంగా ఉంటుండే ఏమీ తోచదు ఇదివరకు టెలిఫోన్లు ఉండేవి కావు కొంచెం టెలిఫోన్లు వచ్చాయి ఒకప్పుడు పరిస్థితి నేను చెప్పిన అలాగ ఉండేది అలా ఉంటుంది వెరేస్ మీరు ఆత్మజ్ఞాని ఉన్నాడు అనుకోండి పదిహేను రోజులు వీళ్ళకంటే ఎక్కువ ప్రేమగా ఉంటాడు కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు అలవోకగా లేచక్కపోతాడు అసలు పట్టించుకొని పట్టించుకో అలా చూస్తుండగా లేచక్కపోతాడు మళ్ళీ స్మరణే ఉండదు అంటే అర్థం ఏంటనమాట దీని పట్టుకోవట్లేదు అంతే దాన్ని అస్పర్శయోగము ఉంటారు సో ఆ జ్ఞాని యొక్క లక్షణం వల్ల ఉంటుంది దేన్ని కొట్టుకోడు తర్వాత తన ఫుట్ ప్రింట్స్ దీని మీద నిలబడి ఉండాలి అని పెట్టుకోడు ఇప్పుడు మీరు ఏదైనా సేవాకార్యం చేశారనుకోండి మీ పేరు చెక్కించారనుకోండి అక్కడ అంటే అర్థం ఏంటి మీరు నడిచిన ప్రతి చోట మీ ఖాళీ ముద్ర అక్కడ పడాలి అంతే ఫుట్ ప్రింట్స్ సో ఈ సేవ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే తమ పేరు లేనిదే సేవ చేయరు తర్వాత మీరు ఏదైనా ఒక మహాత్ముడి దగ్గర కొంత ధనాన్ని తీసుకుని ఒక సేవాకార్యాన్ని చేసి ఆయన పేరు పెట్టలేదనుకోండి ఆయన వెంటనే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేసి పారేస్తాడు తన మనస్సులో ఇంకా వీడితో పెట్టుకోకండి ఎందుకంటే వీడు మన దగ్గర లక్ష రూపాయలు పట్టుకెళ్ళాడు అక్కడేమో ఏదో సేవ చేశాడు మన పేరు ఒక బ్యానర్ ఒక పేరు రాయాలైనా జ్ఞానం వీడికి లేదు మన పేరు రాయలేదు కాబట్టి ఇంకే పైన వీడిని దరిదాపులకు అని హీ బికమ్స్ వెరీ అన్హ్యాపీ వాళ్ళ ఆ పేరు మీదే చేయాల్సి ఉంటుంది మనుషులు చాలా అభిమానతోటి జీవిస్తూ ఉంటారు అదంతా కూడా అవసరమని న్యాయమని ధర్మమని అనుకుంటారు కానీ అదంతా కూడా బంధము దుఃఖహేతువు తప్పు అని తెలుసుకోరు పెద్ద పెద్దవాళ్ళు తెలుసుకోరు మామూలుగా అమాయకులు ఈ రిక్షా పుల్లర్సు ఆటో వాళ్ళు తెలుసుకో ఎలాగో తెలుసుకోరు ఒకప్పుడు వాళ్ళలో తెలుసుకున్నవాడు కనపడుతుంది పెద్ద పెద్దవాళ్ళు తెలుసుకోరు కాబట్టి సో దే ఆర్ లైక్ దాట్ వాళ్ళ పర్సనాలిటీ ముందుకు పుష్ చేస్తూ ఉంటారు ఎంతసేపటికి పర్సనాలిటీని పుష్ చేస్తూ ఉంటారు అది దేర్ ఆర్ టూ వేస్ తెలిసి పుష్ చేస్తారు సేవాకార్యం అంటారు పూల వాళ్ళ దగ్గర డబ్బు కోసం చేస్తారు తమ పేరు పెట్టి సేవాకార్యం చేస్తారు దే ఆర్ పుష్న్ దేర్ ఓన్ పర్సనాలిటీ తెలిసి పర్పస్ఫుల్గా కొంతమంది చేయాల్సిన పద్ధతిదే అనే అజ్ఞానంతో తెలియక మోహం చేత తమ పేరు పెట్టి చేస్తారు దిస్ ఇస్ ది ఓన్లీ వే టు దెర్ ఇస్ నో అదర్ వే అనే మోహంతో చేస్తారు రెండు విధాలుగాను తప్పే కాబట్టి జ్ఞానం ఎలా ఉంటాడంటే ఈ డజంట్ క్లీవ్ ఎనీ ఫుట్ పక్షి ఆకాశంలో వెళ్ళినప్పుడు పక్షి పైన వెళ్ళిపోయిందండి ఈ దారం వెళ్ళింది విమానం వెళ్ళింది ఒక వైట్ స్ట్రీక్ని మీరు చూడొచ్చు ఇట్ లీవ్స్ ఒక సిగ్నల్ని విడిచుకుంటూ పోతుంది పక్షి వెళ్ళింది సిగ్నల్ని విడిచుతుందా విడదు విడవద్దు చేప నీటిలో ఈదినప్పుడు సిగ్నల్ని విడిచిపెడుతుందా విడిచిపెట్టదు అతి సహజంగా నీటిలో ఈదుకుంటూ పోతుంది అది ఏ దారిని వెళ్ళింది అన్నది మీకు ఏ ఏమీ సూచన ఉండదు పక్షి కూడా అంతేమీ సూచన ఉండదు అలాగే జ్ఞాని ఎక్కడ ఉన్నాడు ఏం చేశాడు అనే ఏ సూచనలు ఉండవు ఫుట్ ప్రింట్స్ విడిచిపెట్టకుండగా వెళ్ళిపోతాం అస్పర్శయోగ వైనామా సో దుర్దర్శ సర్వయోగి ఈ సర్వయోగులు ఉన్న కుసరా అంటే ఏమిటి కర్మలు చేసేవాళ్ళు లౌకికులు ధన సంపాదన లౌకికులని యోగులు అని అందరూ కర్మలు వైదిక కర్మలను చేసేవాళ్ళు పూజా పురస్కారాలు చేసేవాళ్ళు సేవా కార్యాలు చేసేవాళ్ళు ఉపాసకులు ఈ ఉపాసకులు కొంతమంది ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళని మీరు ఏం చేసినా వాళ్ళకి అర్థం కాదు ఐ కెనాట్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ బియాండ్ దెమ్ వాళ్ళకి తెలియదు అంతే వాళ్ళు ఏదైనా మహాపుణ్యం చేసుకుని ఇంకో జన్మ ఎత్తి వస్తే ఏమైనా తెలియాలి తప్ప ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితిలో వాళ్ళకి తెలిసే ప్రసక్తే లేదు దుర్దర్శ సర్వయోగి ఎందుకంటే వాళ్ళు ఆ వ్యామోహంలో ఉండిపోతారంతే మోహంలో ఉన్నవాడికి తెలీదంతా ఇప్పుడు పేకాటలో బాగా లోతుగా కూరుకుపోయి పేకాట ఆడుతున్నవాడికి గ్యాంబ్లర్ ఉంటాడు అనుకోండి వాడికి ఈ గ్యాంబ్లింగ్ తప్పు దీనికంటే భిన్నమైన ఇంకో జీవితం ఉంది అంటే వాడికి అర్థం కాదు అలాగే అహంకారం వ్యామోహంలో ఉన్నవాడికి అహంకారము గ్యాంబ్లింగ్ అహంకారమే కనక్కర్లా స్పిరిచువల్ అహంకారం స్పిరిచువల్ ఈగో మోస్ట్ డేంజరస్ ఈగో మోస్ట్ powerful ego and most dangerous ego spiritually go dabbu nu vadhi ego untundi i am a rich man ane rich man ego nu untundi rich man very selfish assured ga untadu rich man very selfish assured ga untadu alage man of power untadu vadu chala selfish assured ga untadu a powerful person ah so pedda adhikar unna anukunta chala selfish assured ga untadu వెరాజ్ వాళ్ళకు ఒక ఈగో ఉంటుంది వెరాజ్ స్పిరిచువల్ ఈగో ఉంటుంది అబ్బో చాలా హోలియర్ దేని దావు మీరెవళ్ళు కూడా ఎందుకు పనికిరారు మీరు అయోగ్యులు ఆ పవిత్రత ఆ స్పెషల్ నాలోనే ఉంది ఆ స్పెషాలిటీ నాలోనే ఉంది అన్నట్టుగా ఉంటారు చాలా స్పెషల్గా ఉంటారు వీళ్ళ కోసమని ఈ ఈ సామాన్లు దిగిస్తారు చూడండి దాని పేరేమిటి టెంట్ హౌస్ వాళ్ళు ఈ వేళ కోసమనే చేపిస్తారు ప్రత్యేకమైన కుర్చీని చేపిస్తారు ది వర్స్ట్ పాసిబుల్ డిజైన్ ఆ కుర్చీ ఎందుకంటే బ్యాక్ సైడు అది ఇలాగ నిటారుగా ఉంటుంది ఒక్కపిసరం వాళ్ళుగా ఉంటే నన్నోసారి కూర్చోబెట్టారు ఆ కుర్చీలో ఐ వాజ్ మోస్ట్ అన్కంఫర్టబుల్ ఇన్ దంటే physically it is the worst design you cannot relax endukante meerilla ranu pedtaunte ikkada vadu design kosam ana oka metallic budip edo pedtaadu padma okate adi naddi guchukuntadu metal degire inko padmam pedtaadu adi guchukuntadu anni metal pieces aluminum some senareeku metal andi dantlo poorchunna nanu adagadne cheptaa senareeku ve rangesh pedtaadu ఏ చేతులు పెట్టుకుందుకు ఇలా చేతులు పెట్టుకుందాం అంటే చేతులు పెట్టుకుంటే హే ఫుడ్ హెండ్రస్ట్ పక్కన ఉండాలి కానీ ఇక్కడను ఇక్కడ ఉంటే ఇక్కడ పెడతా ఇలా పెడతారా చేతులు పెడతాను అవి మిరిచేవతలు పారాయాలనిపిస్తుంది మనకి చూస్తాం తర్వాత ఆ మెటీరియల్ ఉంటుంది చూసారా ఎర్రది పెడతాడు అది గుచ్చుకుంటుంది అది ఇలా స్మూత్గా ఉండదు ఇది స్మూత్గా ఉంది ఇది స్మూత్గా ఉంది ఇది తిరగేసి కూర్చున్నా అని అనుకోండి నేను సపోజు ఇంకా ఇది కూడా తిరగేసి కూడా స్మూత్గానే ఉంది అది అలా గుచ్చుకుంటూ ఉంటుంది అది దాంట్లో కూర్చోబెట్టారు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోటోలు టీవీలు తీసుకుంటారు ఎంత అన్కంఫర్టబుల్ అంటే అరే దీన్ని అవతల పరేశం సింపుల్ కుర్చీ వేయరాను నేను ఒకటి అసలు ఉపన్యాసం చెప్పనా లేచి వచ్చేద్దామనిపిస్తుంది కానీ లేచి వచ్చేస్తే ముండిదే ముండి స్వామి అని అనుకుని పోతారని నేనే లొంగి చేస్తాను మొన్న కూడా అదీపం అర్పేదాక అసలు నేను కార్యక్రమం మొదలెట్టినని చెప్పేవాళ్ళకి అదీపం అర్పేసేయండి అది ముఖం మీద ఎంత వేడంటే అది అదీపం అర్పేసిస్తే కానీ నేను మొదలుపెట్టినా అంటే వాళ్ళు అంటారు అది అర్పిస్తే కెమెరాకి రాదంటారు నీ కెమెరా యూస్లెస్ కెమెరా గెట్ ఎ బెటర్ కెమెరా ఏం మాట్లాడతారు కెమెరాలు ఈ రోజుల్లో జూమ్ లెన్స్ పెట్టుకుని తీయాలి కానీ ఇటు నుంచి ఇటు నుంచి వస్తున్న లైట్ చాలు సహజమైన లైట్లో కెమెరాకి సరైన లెన్సులు పెట్టుకుని చెయ్యాలి అంత థౌజండ్ క్యాండల్ బల్బులు పెట్టి తర్వాత ఇంకోటి కరెంటు వేస్ట్ ఎలక్ట్రిసిటీ వేస్ట్ దేశంలో ఎలక్ట్రిసిటీ లేదు బస్ నీళ్ళలో ఎలక్ట్రిసిటీలు బంద్ పెట్టేస్తున్నారు మనం అలా వేస్ట్ చేయకూడదు నేషనల్ రిసోర్స్ని వాటరు ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేయకూడదు మనం చేసే కార్యక్రమం మీనింగ్లెస్ ప్రోగ్రామ్ ఏదో పెట్టి అవన్నీ వేస్ట్ చేస్తూ కూర్చోడం తప్పదు వాళ్ళు అర్థం చేసుకోరు బాణాసంచా కాలుస్తారు బాణసంచ ఏంటి ఫర్ వాట్ ఎవరని ఇంప్రెస్ చేస్తారు బాణాసంచ్యాకటి తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడ కొండ మీద బాణాసంచ్యా కాల్చడం కోసం కొంతమంది అపాయింట్ చేసి మనుషులను అపాయింట్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ చేత బాణాసంచే టెండర్లు వేసి పిలిపించి ఆ టెండర్లలో లంచాలు తినేసి పూర్ క్వాలిటీలు తీసుకొచ్చి బాణాసంచే వెళ్ళిస్తారు ఇలా ఎవరు చెప్పాడండి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బుని ఇలాగే తగలబెడతా ఎందుకు బాణాసంచే దీనికి ఎక్కడ నీళ్ళు పెట్టుకొచ్చారు ఏదో పెళ్ళిళ్ళను వాళ్ళను వాళ్ళు ఏదో చేస్తారంటే వాళ్ళు చేయడమే తప్పనుకుంటుంటే అని డైట్రెషన్ సో స్పిరిచువల్ ఈగో ఉంటుంది అది అది స్పిరిచువాలిటీ కాదు అదే దట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి అలాగంటే ఒక వాల్యూ రాంగ్ వాల్యూ సిస్టంలో ఇరుక్కున్న వాడు యోగి కర్మ కర్మపరాయణుడు ఉపాసనాపరాయణుడు అయినా కూడా దుర్దర్శ వాడు తెలుసుకోలేడండి వాడికి అర్థం కాదు తర్వాత వీళ్ళు విభ్యతిహ్యస్మాత్ దీనికి భయపడతారు అంటే మీరు చూస్తే తెలుస్తుంది నేను చూశాను యోగినో విభ్యతిస్మాత్ అభయే భయదర్శిన భయపడతారు ఇప్పుడు ఉదాహరణకి కర్మవాదులు ఉన్నారనుకోండి ఇప్పుడున్న ఇప్పుడు అద్వైత వేదాంతి వెళ్ళాడు అనుకోండి వీడు వర్ణ సంస్పర్శుద్దు ఆశ్రమస్పర్శుద్దు పుణ్యస్పర్శుద్దు పాపస్పర్శుద్దు అంటే వాళ్ళు భయపడతారు డై డోంట్ లైక్ తీసిపోర్ట్ ఇదేంటండి ఇలాంటి ఇలా ఉంటాడు ఇది ఎక్కడ కుదురుకుతుంది అని భయపడతారు నేను ఎదుగుదను అద్వైత వేదాంతం చదివిన చాలామంది పండితులు అద్వైతం అంటే భయపడతారు ఎందుకంటే అద్వైతంలో బ్రాహ్మణులు లేడు క్షత్రియుడు లేడు దేవుడు లేడు భక్తులు లేడు భక్తుడు భక్తుడు కాదు దేవుడు దేవుడు కాదు రెండూ ఆత్మే అద్వైతం అంటే ఎలా ఉంటుందో చెప్పంటారా మీరు మీరు చెప్పండి మీకు అర్థమైందో లేదా ఒకవేళ నన్ను అడిగారు మీరు ఆస్తికులా నాస్తికులా అని అడిగారు మేము ఏది కాదండి మేము అద్వైతులం అని చెప్పాను ఆస్తికుడు అంటే ఎవరు నేను ఇక్కడున్నాను ఇది జగత్తు దేవుడు అక్కడ ఉన్నాడు వాడు కదా ఆస్తికుడు నాస్తికుడు అంటే ఎవడు నేను ఇక్కడున్నానో జగత్తు ఇక్కడుంది దేవుడు లేడు వాడు నాస్తికుడు అంతే కదండి ఆస్తికుడికి రాస్తి అస్థిదిష్టం మతి అద్వైతులు ఈ రెండింటిలో ఫిట్టు కాబట్టి మీరు ఆస్తికుల నాస్తికుల అంటే మేము ఆస్తికులము కాదు నాస్తికులము కాదు మేము మేము అద్వైతులం ఆ మాట గుండె ధైర్యం ఉండాల కర్లేదా క్యా బాత సో యోగినో బిభ్యతిస్మాత్ వీళ్ళు యోగులు సంసారాలు ఎలాగో ఉపయోగపడతారు యోగులు ది సోకాల్డ్ యోగీస్ దే ఆర్ ఎఫ్రైడ్ ఎందుకు భయపడతారో తెలుసిన అభయే భయదర్శిన ఆత్మ పూర్ణ ఆత్మ అది అది అభయస్థానం అక్కడ భయానికి తావు లేదు కానీ ఈ ఆత్మయే బ్రహ్మ అనేస్తే దేవుడు ఏదైనా చేసేస్తాడేమో ఏ దేవుడు ఇద్దాం కోరికే తీరుద్దాం అనుకుని తీ కోరిక విత్డ్రా చేసేస్తాడేమో లేకపోతే దేవుడు లేకపోతే దేవుడు కోపం వచ్చి ఎరా నువ్వేనేనా నేనే నువ్వు అంటున్నావా అని చెప్పేసి పనిష్మెంట్ ఇస్తాడేమో అని రకరకాల భయాలు భయాలకి ఉండదు మనుషులు అన్నిటికీ భయపడతారు ఓ సమయం సందర్భం లేకుండా ప్రతి భయపడతారు అనేక పెద్దానికి భయపడతారు ఇంకా దీనికి భయపడతారు దీనికి భయపడాలని ఏమీ ఒక వ్యవస్థ అని లేదు అన్నిటికీ భయపడతారు ఎవడో దెయ్యం పూలు ఇదిగో పూలు అంటే అదిగో తోకంటాడు ఎవడో బర్రి ఇనిందిరా అంటే దోడన కట్టే ఉన్నాడు ఒకడు అలా అని సామితో జనం అలా ఉంటారు అన్నిటికీ భయపెడతా ఈ గ్రామంలో దెయ్యాలు ఉన్నాయంటే ఆ గ్రామం వదిలిపెట్టి ఇంకో గ్రామానికి పోతా ఈ ఇంట్లో నువ్వు ఉంటున్న ఇంట్లో ఈ మధ్యన మీరు ఎలా కావాల్స్తే అలా మాట్లాడవచ్చు ఈ మధ్యన మీకు జీవితంలో చాలా ఎడుదుడుకులు వస్తున్నాయా అంటే వాడి కిందకి పంపిసి అవునుండో అంటాడు అయితే ఈ వాస్తు బాగుండదు అదే కారణం అని చెప్తే వాడు ఇల్లు ఇల్లు పెట్టి ఇంకొద పోతుంది నాకు తెలుసు ఒక ఆయన ఆ వసంత్నగర్లో ఫైవ్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాడు చాలా ఖరీదైన ఇల్లు కట్టాడు డబ్బు కథ ఉంది ఖర్చు కట్టాడు ఇల్లు కట్టిన రెండేళ్ళకో మూడేళ్ళకో ఎవడో పోయారు ఇంకెవళో పోకూడదు వీడు కొత్త ఇల్లు కట్టాడు కాబట్టి అందరూ అలా ఉండిపోతారు ఎక్కడికి దొరుకుతుందండి ఎవడో పోయాడు పోతారండి దేహంన్న తర్వాత పోతూ ఉంటారండి మోటార్ సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉంటారు పొగరు మూతగా తిరుగుతారు రోజు హైదరాబాద్ రోడ్ల మీద ఇద్దరు ముగ్గురు నలుగురు పోతూ ఉంటారు వాటే బిగ్ డేమ్ ఎవడైనా సో ఎవడో మొన్న విమానం పడిపోయి పోయిన వాళ్ళు అందరూ అనుకునే పోయారా ఏమేమి నూట అరవై మంది పోయారు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ వెళ్ళి రోడ్ల మీద రోజు పది మంది పోతూ ఉంటారు రోజు అనే డైలీ బేసిస్ సో పోతే పోతే పాపం దుఃఖం ఉండడం టు సమ్ ఎక్స్టెంట్ వై అండర్స్టాండ్ ఆ దుఃఖం నుంచి ఆయన బయటపడదా అనుక్కునే ఒక వాస్తువాడు వచ్చాడు పూజ స్వామీజీ ఒక మాట చెప్పారు ఇంటికి అమీనా వాస్తు మనిషి ఇద్దరూ రానివ్వద్దు చెప్పారు రాకుండా చూసుకోమని చెప్పారు అమీనా అంటే కోర్టు వేలం నోటీస్ తీసుకుని వస్తాడు వాడు వచ్చాడంటే పెట్టా వేడా తీసుకుని పోతాడు అయితే ఇల్లు తప్పేళ అన్నీ కూడా వేలం వేస్తాడు వాడిని అమీనా వాడు వచ్చాడంటే ఆస్తి పోతుంది వాస్తు వాడు వచ్చాడంటే ఏదో పెడతాడు వీళ్ళని ఎక్కడో బయటే కలుసుకుని వాళ్ళకి ఏదో ఇచ్చి పంపించేస్తే పోతారు ఆమె నాకు వెయ్యో రెండు వేల లంచం ఇచ్చేసి బాబు వాళ్ళు లేరనే ఏదో చెప్పవా మాకు అడ్రస్ దొరకలేము ఇంటికి మళ్ళీ ఇంకో రోజు చూసుకోవచ్చు కోర్టుకెళ్ళి సమ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ ఇచ్చామంటే వీడు కోర్టుకెళ్ళి ఏదో రిపోర్ట్ ఇస్తే మళ్ళీ వచ్చేవాడు పదిహేను రోజుల్లో రెండు నెలలో పడుతుంది అలాగేదో బయట బయటే సెటిల్ చేయాలి కానీ వాడు ఇంటికి వచ్చేదాకా వెయిట్ చేయకూడదు అలాగే వాస్తువాడు వస్తున్నాడని తెలిస్తే ముందే వెళ్ళి ఆ హోటల్కి తీసుకెళ్ళి ఒకప్పు కాఫీ ఆయనకి అట్ నుంచి అట్టే పంపించాలి ఇంటికి రానివ్వకూడదు ఇంటికి వస్తే వాడు ఇవన్నీ చూస్తాడు వాసాలు లెక్క పెడతారు వాస్తు అంటే వాసాలు లెక్క పెట్టేవాడిని అర్థం లెక్క పెట్టి ఇక్కడ బరువు ఉండాలంటాడు బరువు ఏమిటండి ఇక్కడ బరువు ఎక్కడ పట్టుకుంటే పట్టుకుంటే ముట్టుకాయలు పది ముట్టుకాయలు వేసేదాకా నాకు ఒళ్ళు పండిపోతుంది బరువు ఏమిటండి ఈశాద్యంలో బరువు ఉండాలంటే వెళ్ళి కూర్చోరు కూర్చోవచ్చు చెప్తారు అర్థం ఇక విన్నారా ఇటువంటి వాటిలో ఇంత హంబగ్ ఇదే కానీ మరో ఒకటి లేదండి ఐ డౌన్ నౌ హౌ హౌ బ్యాట్ ఆ పదాలను ఎంత గట్టిగా ఖండించాలో నాకు అర్థం కాదు మిస్లీడింగ్ అండి ఇలాంటిదో చెప్పాడు ఆయనకి ఈ మధ్యన మీ ఇంట్లో కష్టాలు వచ్చాయి అన్నడా వచ్చాయండి ఏం కష్టాలు వచ్చి ఉంటాయంటే ఏదో ఇంటిస్తేవో నేను అనుకున్నా ఎవరో పోయి ఉంటా అది మొత్తానికి ఏం చెప్పాడంటే ఇగో ఈ వాస్తుమూలంగా పోయి తిని చెప్పాడు ఆయన ఏం చేశాడో తెలుసిన ఆ ఇల్లు వెంటనే ఖాళీ చేసి అద్దీంట్లో ఉండి ఆ తర్వాత ఇల్లు అమ్మకం పెట్టేసి అమ్మేసాడు ఆయన ఆయన కాటుకు అమ్మేసుకుని ఇంకెదో అంటే అభయే భయ దర్శనం ఎక్కడ భయమునకు తావు లేదో అక్కడ భయాన్ని దర్శించటం వీళ్ళ ఇది అజ్ఞానం యొక్క లక్షణం అంత అలాగే ఉంటారు జ్ఞానం అలా ఉండడు జ్ఞానే దేన్ని కూడా నా నా ఉత్సర్గ ఎవన్నీ పట్టుకోడు అలా ఉంటాడు అంతీ పట్టుకో ఎలా ఉంటుందంటే ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఫుల్ హ్యాపీనెస్లా ఉంటుంది అలా కాదు బాహ్యమునందు మానసిక పరాధీనత ఉండరాదు అప్పుడే మీరు ఆత్మస్వరూపం యొక్క పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకోగలుగుతారు మనం కొంచెం ఒంట్లో ఓపుకుండి ఇంద్రియాలు పాఠవంగా ఉన్నప్పుడే మనం ఆ ఇండిపెండెన్స్ ఆత్మనిష్ట దాన్ని మనం సంపాదించుకుంటే మనకి జీవితం సుఖంగా కలుగుతుంది ఆత్మనిష్ఠులే ఉండి హాయిగా దేహం దాన్ని దేహండి జీవన్ముక్తులు కావచ్చు అభయే భయదర్శిన भाष्यकार चूदा अस्पर्शयोग अं सर्वसंबंधाख्यस्पर्शवर्जित अयम अटे पैनज आत्माष्ठ आत्मतत्व ुभूति अंत यदा नकलपयते आत्मसत्याबोधेन ప్రధాన సంకల్ప అయితే మీరు ఆ ధ్యానంలో ఉండే ఆత్మనిష్టలో వివిక్త దేశంలో ఏకాంతంగా ఆత్మనిష్టలో మీరు ఉన్నప్పుడు ఈ ఆత్మతత్వానుభవం ఏదైతే కలదో దీనికి అస్పర్శయోగ అని పేరు ప్రసిద్ధి ఎందుకని అలాంటి పేరు ఎందుకు పెట్టారు సర్వసంబంధ ఆఖ్య స్పర్శ వర్జితత్వాదు దీనికి అన్ని సంబంధముల నుండి స్పర్శ లేదు ఏ సంబంధంతో స్పర్శ లేదు ఏ పేరుతోటి స్పర్శ లేదు సో అది వర్జక్ వర్జితత్వాతంటే వర్జకత్వాతని అర్థం చేశారు అంటే జ్ఞానైతే ఆయనకి ఏ సంబంధాలు ఉండవు అన్ని సంబంధాల నుండి విముక్తి అలాగే అన్ని నామధేయముల నుండి విముక్తి ఏ పేరు ఉండదు జ్ఞానికి పేరు లేదు సో వెరీ దిస్ ఈజ్ దిన్ ఆఫ్ అనమాట ఏదో ఉంటుంది వ్యవహారానికి ఏదో నెంబర్ సంబంధ ఉంటుంది అట్ ఈజ్ దిన్ ఆఫ్ సో అంతకంటే ఏ సంబంధం ఉండదు ఏ ఫలానా పేరు ఫలానా టైటిల్ అలా ఉండదు టైటిల్ పెట్టుకుంటారు కొంతమంది వైరాగ్య ధురం ధర టైటిల్ పెట్టుకునే కొంతమంది అలా పెట్టుకుంటారు వైరాగ్య ధురంధరాని పెట్టుకుంటారు పెట్టుకునే అయా వైరాగ్య భరంధర మహాత్ములు వచ్చారంటే పిలిచేయమా కాఫీ లేదా అనేది వెళ్ళి ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ కాఫీ తీసుకురా అంటే ఇప్పుడు వైరాగ్యంతో అందరు రా టైటిల్స్ చాలా డేంజరస్ ఏ టైటిల్ పెట్టుకోకుండా ఉంటే జీవితాన్ని నడుస్తూ అయితే కొంతమంది చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటారు టైట్లు పెట్టుకుని కాలక్షేపం చేసి ఆ తర్వాత దీంట్లో యాబిలిన్ పారాడాక్స్ అని ఒకటి మరి మీరు పెద్దలు ఈ సైకాలజీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది యాబిలిన్ పారాడాక్స్ అని ఉంటుంది ఇప్పుడు ఓ పెద్ద ఆయన ఉంటాడు ఆయనకి ఏదో ఏదో ఏదో ఫంక్షన్ ఏదో చేయాలని అనిపిస్తుంది ఆయనకి అరౌండ్ హిమ్ ఏదో అదైతే బర్త్డే ఫంక్షన్ ఏదో పెద్దగా చేయాలని ఆయనకు కోరిక ఉంటుంది ఆయన చుట్టూ ఉంటారు జనం వాళ్ళలో ఎవరికీ ఉండదు ఈ కోరిక ఎవరికీ ఉండదు ఈ కోరిక కానీ అందరూ కలిసి పెద్ద ఫంక్షన్ ఒకటి చేస్తారు దీన్ని యాబిలీన్ పారాడాక్స్ అని అంటారు దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అంటే ఎలాగంటే ఇప్పుడు దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే నలుగురు ఉంటారు బయట వర్షం కురుస్తూ ఉంటుంది దారి అంతా కూడా మురిగ్గా చాలా అసహ్యంగా ఉంటుంది దాంట్లో సమ్ హ ఎక్స్పెరిమెంట్ చేసిన ఆయన సైకాలజిస్ట్ ఆయన ఎలాగో ఒక ప్రపోజల్ పెడతాడు మనం వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించొద్దాము అని ప్రపోజల్ పెడతాడు అలా దేవుడి ఇండియాలో అయితే అలాగే అమెరికాలో అయితే మనం వెళ్ళి ఆ ఫలానా హోటల్లో లంచ్ చేసి అని ప్రపోజల్ పెడతాడు ప్రొపోజల్ పెడితే అది డిస్కషన్కి పెడతాడు ఎలా ఉంటుంది అని డిస్కషన్ పెడతాడు పెడితే ఎనీవే టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ వీళ్ళందరూ వెళ్ళి ఆ వర్షంలో తడుస్తూ ఆ కారు అది సరిగ్గా ఇబ్బంది పడి వెళ్ళి హోటల్కి వెళ్ళి అక్కడ ఏదో గడ్డి తిని వస్తా ఏమండి అప్పుడు ఇండిపెండెంట్గా నీకు ఈ ట్రిప్పు మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతారు ఇండిపెండెంట్గా ఒకడికి తిరిగి ఉండగా అడిగితే వాడు ఏమని చెప్తాడంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అందరితో పాటు కలిసి వెళ్ళాను అని చెప్తారు నలుగురు అలాగే చెప్తారు నలుగురు అలాగే చెప్తారు ఇది ఒక ఎక్స్పరిమెంట్ ఇంకో ఎక్స్పెరిమెంట్ ఒక ఆయన ఒక హెడ్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూట్ బర్త్డే ఒక పెద్ద హడావిడిగా బర్త్డే చేశాడు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చేశాడు ఒక వంద మంది బాగా ఇన్వాల్వ్ అయ్యారు ఆ ఫంక్షన్లో వీళ్ళందరినీ సపరేట్గా ఏకాంతంలో వాళ్ళ మనస్సులో మాట తెలుసుకునే విధంగా ఈ ఫంక్షన్ అవసరమని అని అడుగుతారు సర్వే అడిగితే దాంట్లో ఒక్కడు కూడా ఎస్ మనం చేసి తీరాలి అని చెప్పడం కానీ అందరూ కలిసి పెద్ద ఫంక్షన్ చేస్తారు అంటే అది ఎలా వరకు దాని మీద పుస్తకం ఉంది అబిలియన్ పారడాక్స్ అని మీరు గూగుల్కి వెళ్ళి ఆ పుస్తకం తెప్పించుకుని తెలుస్తుంది రెండు పేజీల పుస్తకం దాన్ని ఓ సైకాలజిస్ట్ రాశాడు సై అది సైకాలజీలో వెల్ ప్రిన్సిపల్ అది ఎలా వస్తుందంటే వాడు కావాలని మీరు మీరు కావాలని వాడు వాడు కావాలని వీడు వీడు కావాలని వాడు ఎవడికే అక్కర్లా ఇప్పుడు మీరు ఫం ఏదైనా ఒక భోజనం అని చేశారనుకోండి భోజనం చేస్తే సపోజ్ రెండు స్వీట్లు మూడు స్వీట్లు వడ్డించారనుకోండి ఎందుకంటే మూడు రెండు స్వీట్లు ఎందుకు వడ్డించారు యు నీడ్ టూ స్వీట్స్ అయితే అబ్బాయి అక్కర్లేదని ఒకటి సరిపడుతుంది కానీ ఆయన కావాలని అనుకుంటాడేమో నేను రెండు స్వీట్లు చెప్పన్నాను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంట మీరు రెండు కావాలని అబ్బాయి రెండు ఎందుకంటే ఒకటి సరిపడుతుంది ఆయన టెస్ట్ చేయడంటే నేను ఎందుకు అడ్డుపడాలని అలా అందరూ నోబడి వాంట్స్ ఇట్ బట్ అందరూ కలిసి అదే చేస్తారు దీన్ని యాబిలిన్ పారాడాక్స్ అంటారు ఇండివిజువల్లీ లెఫ్ట్ టు వన్ సెల్ఫ్ ఆయన చేయడా పని ఆయన్ని ఒపీనియన్ ఖచ్చితంగా ఆయనకు ఫ్రీడమ్ ఇచ్చి చెప్పమంటే నో కానీ ఆ నలుగురు కలిసి అదే పని చేస్తారు దీన్ని యాబిలిన్ పారాడాక్స్ అంటారు ఏబిఐఎల్ఎల్ఈఎన్ఈ యాబిలిన్ పారాడాక్స్ సో అటువంటి యాబిలిన్ ప్యారడాక్స్లో మనం బతుకుతూ ఉంటాం నేను ఇది ఎందుకు చెప్పానో చెప్పాను నైస్ ప్రిన్సిపుల్ సో ఎనీవే సర్వసంబంధ ఆఖ్య స్పర్శవర్జితత్వాది వర్జకత్వా వర్జితత్వాతంటే వర్జకత్వాది ఎప్పుడూ కూడా మొహమాటానికి పోవడం యాబిలిన్ పారాడాక్స్లో చిక్కుకోవడం అటువంటి పొరపాటు చేయనే సో జ్ఞాని ఎలా ఉంటాడంటే సంబంధములు ఆఖ్య పేరు టైటిలు ఇవేమీ పెట్టుకో అలా ఇది కామ్గా ఉండిపోతాడు